నలభై తొమ్మిదవ సంకీర్తనం కావు ఎక్కువ భక్తే కాని దావతి బడక ఇది దక్కితే సులభము ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపుబట్టి దంట వాయువు గెలువ తలచేదెల్లా వెంటిక పట్టుకపోయి వెసకొండపాకుట వెంట కర్మ మార్గమున విష్ణుని సాధించుట ఏనుగుతో పెనగుటయిల నిరాహారీయ కానని పంచేంద్రియాల కట్టబోవుట నానించినపగుగ్గిళ్ళునములుట బలిమిని యానించి మనసు బట్టి దైవము సాధించుట తప్పికి నెండమాబులు దాగ దగ్గర తప్పు చదువులలో తత్వము నించుట పిప్పిచవి అడుగుట పిప్పు దైవాల కొలిచి తప్పిన శ్రీవేంకటేశు కరుణ సాధించుట